ప్రార్థన చేస్తానన్న కలు మూసుకున్నా స్తోత్రం ప్రభా పరిశిదు గొప్ప దేవ జీవు గల తండ్రి సర్వనతుడా సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడానికి వన్నాలు గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభావ కాచి కాపాడిన తండ్రి నీకు ఎంతో వన్నా ప్రభావ మీరు మాకు సహాయకులున్నారు అనేక ప్రాంతాలు నడిపించినారు ప్రతి విషయంలో ప్రతి స్థలాల్లో ప్రవ్వ మీరు మాకు ఘన విజయం ఇచ్చిన నైనా నీకెంతో వర్ణాలు అర్పించుకుంటుంది నీ నామం ఘనపరచబడిన ప్రవ్వ నీకే సమస్త ఘనత మహిమా ప్రభాలు అర్పించకుండా అయినా గొప్పదేవా మీరే అద్భుత కార్యలు చేసినా నీకు ఎంతో ఇక సాయంకాల సమయంలో అయినా మీ సన్నిధిలో మరోసారి సమయం గడుపుతుందిగా ప్రవ్వ మీరే మాతో మాట్లాడిన ప్రవ్వ మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన పరిషుదాత్మ అభిషేకం మాకు అనిగించండి వాక్యంలోని సత్యం మీ గ్రహించలాగిన మా ఆత్మీయ నేతలు ప్రకటన గ్రంథం వాక్యం ధ్యానిస్తున్నానుగా ప్రభావ అనేక మంది విషయాలు ఈరోజు మాతో మాట్లాడను ప్రభావ మమ్మల్ని బలపరచనైనా ఈ చివరి కాలంలో దినంలో మీరు ఆకడ దినాల్లో మేము ఉంటున్నాం ప్రవ్వ ప్రతి క్షణం ప్రభావ బహు జాగ్రత్త కలిగి ప్రభావ మీ వాక్యంలో మేము బలపడి నా తండ్రి మేము ముందుకు పోవాలా సహాయపడండి అనేక సిద్ధపరచాలా మేము సిద్ధపడాలా నాయన ఇంత భయంకరమైన కాలంలో ఉంటున్నాం అయినా మా పిలుపు మా ఏర్పాటు మీ నిత్యం చేష్టకు మరీ జాగ్రత్త పడి జీవించాలా ప్రతి విషయంలోనైనా మేము మీకు అంగీకారంగా మీ ప్రీతికరంగా మేము జీవించాలా ఏదైనా భయభక్తులు కలిగి ప్రవ్వ ప్రీతికరమైన సేవ మేము చేసి బిడ్డలుగా తయారు చేయనైనా వాక్యంగా మీరు మాతో మాట్లాడిన ప్రవ్వ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దయచేనైనా రానబిడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించుమోసువా జీవిత యాతలు నా ధుకు నీవిగా నీకు సాటి ఆగలు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించు మూ వేసు నడిపించు చుక్క నీ నీవే కదా నీవే కదా నన్ను కాపాడు దుర్గం నీవే కదా నీవే కదా నీదు వాక్యం సత్యం వేగ కుడి గతం గో జీవం మృగా నేను పనిచు మార్గం వృగా నన్ను నడుకించు మోయేసు నేను పనిచు మార్గం వృగ నన్ను నడుకించు మోయేసు జీవితాయా నాదు గురి నీ వేగా నీకు సాటి అనవరు వేసువా నీవు నడిచావు కేడటాలపై నన్ను నడిపించుము వేసువా నాకు నిరతంగు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నిన్ను నిగానే గ సర్వస్వము నిదూనామం వేయాదము నాకుడ నీ వేగా నిందూస్తుమోసు నకువ్వేరుడలీ జీవితలోు గురి నీ వేగా నీకు సా తీయేసు నీవు నడుచాబెరటై నన్ను నడు తిం చుమోయేసు నా బూని దివ్యా సదనం వేగా సదనం వేగా నీరు ముదమారగా ముదమా నా దుహృదయంబూలెక్కినా ఉపకారములు ఏవా చల్ని తును డాసు విధి కొరకే చల్లి తును డాసు జీవితాయా డాధగురి నేను గ నన్ను నడు సి కడగనా పాదాలని కడగనా పాదాలని కడగనా పదాలని కడగనా కన్నీటితో కణగి పన్నీరు పోయనా కన్నీటి తో కణగి పన్నీరు పోయనా మేలు స్వామికి నా జీవనా మేలు స్వామికి నా జీవనా పదాల లేపాదాల లేదనా పాదాలి కరగనాపాదాల లే కడుదనా నా పాప భారాన్ని ముసేందుకు ప్రభు నా కొరే కై సిలువలు నా పాప భారాన్ని మోసెందుకు ప్రభు నా కొరే కై మరణించేను నరులను రక్షించి ధరిచే చేను నరులను రక్షించి ధరిచే చేను నూతన జీవితము నాకిచ్చేను నూతన జీవితము కడగనా పాదాలని కడగరా పాదాలని పాదాలనే కడగనాదాలనే కడగనా పాపాల సుడిగాలి పాలై తిని కడకు శాపాల సమస్యంలో పడిపోతీని పాపాల సుడిగాలి పాలై తిని కడకు షాప సముద్రంలో పడిపోతేని అందరి కాకి నుండి నన్ను రక్షించాను అందరి కాకి నుండి నన్ను రక్షించాను పరలోక సుఖ జీవము నాకిచ్చెను పరలోక సుఖ జీవము నాకిచ్చెను పాదాలని కడగనా ఏసు పాదాలని కడగనా పాదాలనే కడగలం తీసు పాదాలనే కడగలం కన్నీటి తో గణగి పన్నీరు పూయనా కన్నీటి తోగీ పన్నీరు పూయన మమ్మేలు సమిక నా జీవన దునికి మమ్మేలు సాకి ఆీవన దునికి పదాలని కడగనా పదాలని కడగనా పదాలని కడగనా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని తీసుకుందాం పరశుద్్రవకు తండ్రి మీకు వదనాలైనా సర్వోన్నతులకు దేవ మీకే స్థుతుల స్తోత్రాలుసయ్య ఉదయం నుంచి తర్మాలని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలు అనేక పర్యాలు ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపిస్తున్నందుకు మీకు వదనాలు మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రభా సాయంత్రం సమయంలో మీ సన్నిధికి వచ్చినాం మీ యొక్క కృపా సింహాసనాన్ని ఆశ్రయించిన వారిని ఎవరిని మీరు త్రోసిపుచ్చని వాక్యాం సెలభిస్తుంది మామూలు అందరినీ స్వీకరించినందుకు మీకు ఎంత బంధనాలు మాతో మాట్లాడండి మామూలు జీవితాలు సరిచేయండి బలపరచండి స్థిరపరచండి మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా మార్చండి కృపా కృప మాకు ప్రతి అక్కర కర్ తొలి తొలగించి మీ మహిమార్ పెట్టుకోండి రాత్రి తను మళ్ళీ మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి విశేషంగా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం నైనా మాట్లాడండి మాట్లాడేవారు మీరే అని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కనుకరించి ఓ ప్రభా ఈ యొక్క విషయాలన్నీ గ్రహించాలా వాటిని మేము మా జీవితంలో పాటించాలా అనుభవపూర్వకంగా వాటిని అనేకలో ప్రకటించాలా అటువంటి ప్రకటించేసే జీవితంలో మమ్మల్ని నడిపించి మహిమానందమని ఓ ప్రభావ ముఖ్యంగా వీటిని స్వీకరించిన వారందరినీ ఆశ్రయించమని ఏసుక్రీస్తు పరిశుద్ధన మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమ్మెన్ ప్రకటన గ్రంథంలోని పదమూడవ అధ్యాయం చివరి భాగానికి మనం వచ్చేసినాం నేను కొట్ట బహుశా ఈ రోజు కానీ వచ్చే ఆదివారం కానీ అది కంప్లీట్ గా ముగించేస్తాను పదమూడు వచ్చే వారం నుండే పద్నాలుగవ అధ్యాయాన్ని మనం ఆరంభించుకుంటాం పద్నాలుగవ అధ్యాయం బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే అది లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధ అది కాబట్టి ఈరోజుకి మనం ఈ నాలుగు గుంపులకు సంబంధించిన విషయాలు పదమూడవ అధ్యాయంలోని చివరి భాగంలోనికి మనం వచ్చినాం కాబట్టి అక్కడికి గ్రహించగలము చూడగలము మొదటిదిగా అధ్యాయము చివరి వచనానికి వచ్చేటప్పటికీ పదిహేడవ అధ్యాయంలో వచనంలో పదహారవ వచనంలో కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని తాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైన తమ నొసటి అందనను ముద్ర వేయించుకున్నట్లును అముద్ర ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది బలవంతము చేయించుండదు పద్దెనిమిది వశాము బుద్ధి యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు ఇందులో జ్ఞానము కలదు కాబట్టి ఈ పదహారవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు ఉన్న ఈ విషయాలన్నిటినీ ఇవన్నీ చిహ్నాలు సింబల్స్ అంటాం ఇంగ్లీష్లో ప్రతి చిహ్నాన్ని మనము దీర్ఘంగా ధ్యానిస్తా ఉన్నాం వీటన్నిటినీ ఒక రికార్డింగ్ లాగా చేసి ఒక సిడీ లాగా తయారు చేసుకుంటే కూడా ఓపికతోని ఎప్పుడన్నా ఫ్రీ హాలిడే ఉన్న అన్ని సిస్టమేటిక్గా ప్లే చేస్తే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకున్నట్లయితే అది నీ నెక్స్ట్ సేవా జీవితానికి పనికి ఎందుకంటే ఏ థియాలజికల్ కాలేజెస్ లో కానీ బైబిల్ కాలేజెస్ ల కానీ ఇవి కనిపించవు కామెట్రీస్లలో మరి విశేషంగా ఇవి మనకు కనిపించవు ఇది కేవలము ప్రభు ఆత్మ వలననే మనకు అనుగ్రహించబడింది అందుకు మనము దేవునికి ఎంతో కృతజ్ఞత స్థితులు ప్రభు తప్ప ఇవి ఎవరు కూడా మనకి చూపించలేరు అని మనము సంపూర్ణంగా దృఢమంగా నమ్ముతా ఉన్నాం పైగా ప్రతిదీ అతికినట్లే చూపిస్తున్నాడు ఎందుకంటే ఏది సత్యమైన బోధ ఏది అబద్ధమైన బోధ అనేది ఎట్లా గ్రహించాలంటే ప్రతిది అతికినట్లు కనిపించే వాక్యాలు దాన్ని ఇంగ్లీష్లో కన్సిస్టెన్సీ అంటాం పాత నిబంధన వాక్యాలే కానీ క్రొత్త నిబంధన వాక్యాలే కానీ ఒకదానికి ఒకటి సపోర్ట్గా ఉంటాయి నిబంధన కాలంలో ఒక విధానంగా ఉండి క్రొత్త నిబంధన కాలంలో ఇంకొక విధానంగా ఉండడానికి వీల్లేదు ఉంటే అది ఇన్కన్సిస్టెన్సీ అన్నట్టు కాబట్టి కన్సిస్టెంట్గా అతికినట్లే ఉంది కాబట్టి ఇవి ప్రభు వలన మనం నమ్ముతున్నాం ఎందుకంటే ఈ గొంపులు పాత నిబంధన కాలంలో ఉన్నాయి కృత నిబంధన కాలము వాక్యాలలో ఉన్నాయి మన కాలంలో ఉన్నాయి కాబట్టి కన్సిస్టెన్సీ అన్నట్టు కాబట్టి కన్సిస్టెంట్ అంటేనే సత్యం సత్యం అంటేనే కన్సిస్టెన్సీ నువ్వు ఏ అంశం గురించి మాట్లాడినా ఏ విషయం గురించి మాట్లాడినా కన్సిస్టెంట్గా ఉంటే అది సత్యం అన్నట్టు ఇన్కన్సిస్టెంట్గా ఉంటే కాదన్నట్టు అందుకే ఒక వాక్యము ఇంకొక వాక్యంతో సపోర్ట్ చేయబడుతూ ఉంటుంది బైబిల్లో కాబట్టి ఈ ముద్రకు సంబంధించిన విషయాలు దీర్ఘంగా ధ్యానించడం ఈ మృగాల గురించి మనం ధ్యానించినము అన్ని మృగాలు ఒకటే మృగం అన్న విషయాన్ని నేను చూపించిన ఆధారాలతో వాక్యపరంగా కాబట్టి ఒక మృగము భూమిల నుంచి ఒక మృగము సముద్రాల నుంచి బయటికి రావడం వీటికి సంబంధించిన విషయాలు తీసినాం దాని తర్వాత పది కొమ్ములకు సంబంధించిన విషయాలు తీసినాం పది కొమ్ములు దేనికి సంబంధించినవి అంటే తేళ్లకు సంబంధించినాయి అవి మరోసారి ఎప్పుడన్నా ఒక రోజు బహుదీరంగా చూపిస్తాయి పది కొమ్ములు పది రాజ్యాలు అనేటిది ఇవి తేళ్లన్నీ ఖచ్చితంగా తేళ్లకు సంబంధించినాయి కాబట్టి ఈ యొక్క కుడి చేతికి సంబంధించిన విషయాల నుంచే మనం రెండు వారాల నుంచే ధ్యానిస్తా ఉన్నాం సంబంధించింది ఎవరైతే కుడి మీద ముద్ర వేయించుకుంటారో ఎవరైతే తల మీద అంటే ఇక్కడ రెండు గుంపులు మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ చూడండి చివరికి వచ్చేటప్పటికీ పదవార వచనలో కుడి తమ నొసటి అందై ముద్ర వేయించుకున్నట్లు అయితే కుడి మీద నొసటి ఎందు అంటే మనుషుల్లో వారి నొసటి మీద అంటే అర్థం ఉంది కానీ నొసటి అందంటే ఇది లోపలకు సంబంధించింది కూడిచేతి చేతి మీద అంటేనేమో చేతి మీద పైకి కనిపించాడు కాబట్టి ఇవి రెండు గుంపులు అన్నట్టు కుడి మీద వేసు ఒక గుంపు అయితే నొసటి మీద వేసుకునేది ఇంకొక గుంపు అన్నట్టు అయితే అవి నేను చాలా చూపించిన బహుదీర్ఘంగా ఈరోజు మరోసారి చూస్తా ఉన్నమాట అన్నిటినీ మొదటిదిగా ఈ యొక్క కూడి సంబంధించింది ఎవరు చెప్తున్నారు అది నీకు అర్థమైతే నువ్వు అనేకులకు చెప్తావు అన్నట్టు ఎందుకంటే మనది బోధించే పరిచర్య ప్రతి ఒక్కరికి వీటన్నిటిని చూపించే పరిచర్యమైనది కాబట్టి అటువంటి వరం మనకి ఇచ్చిండు దేవుడు ఇవి మనం చూపించినప్పుడు ఎవరు నువ్వు అనలేరు కూడా అన్నట్టు అన్నట్టు ఎందుకంటే ఒకరికి బుద్ధి వాక్యము ఒకరికి జ్ఞానవాక్యము అన్న వరాలు దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి మనకు అనుగ్రహించబడ్డ ఈ వరాన్ని మనము అనేకులకు చూపించినప్పుడు ఎవరును అనలేరు అన్నట్టు అనుమానం ఉండొచ్చు బహుశా ఇది ఎంత కరెక్ట్ అని ను అని మటుకు చెప్పలేరు అన్నట్టు కాబట్టి కుడి చేతికి సంబంధించిన కొన్ని నేను చూపించేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం ఈరోజు మొదటిదిగా ఏసయా గ్రంథము ముప్పై అవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై నుంచి ఇరవై వచనాలలో ఎన్ని కనిపిస్తుంటాయి మనకి గుంపులు ఏషయా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై వచనాలు ప్రభువు నీకు క్లేష పాన పానంల ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు కాబట్టి ఈ బోధించే వాళ్ళు వీళ్ళకి అవసరం ఎవరైతే కష్టాల పాలైనారో గొప్ప జనానికి అదృశ్యము కాబట్టి కష్టంతో అంటే బ్రెడ్ ఆఫ్ అఫ్లిక్షన్ లేక క్లేశపానం అంటే ఏంటంటే కష్టంతో వేదనతో పొందుకుండే ఆహారం అన్నట్టు వాళ్ళ జీవితం అన్నట్టు వాటి కష్టంతో కూడింది అన్నట్టు శ్రమల గుండా అన్నట్టు అర్థం క్లేశపానం అంటే అయితే ఇక మీద నీ బోధకులు దాగి ఉంటారు నీవు కన్నడారా నీ బోధకులను చూచెదవు అయితే లక్ష నలభై వేల మంది ఈ బోధకులు అయితే వీరు మటుకు దాగరు మనం బహాటంగా ఎప్పుడు మనం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాము సిగ్గుపడము భయపడము ఎక్కడైనా కానీ ఓపెన్ గా చెప్తా ఉంటాం ఇవన్నీ విషయాలు ప్రేమతో అహం ఉండదు అయితే ఇక్కడ గొప్ప జనం గురించి యశవభక్తుడు ప్రవచిస్తుండు వీరందరూ మీ యొక్క బోధకులను కనులరా చూస్తారు లక్ష నలభై నాలుగు మంది వాక్యము వీళ్ళు వింటారు అయితే ఈ లక్ష నలభై వేల మంది ఏ బోధ చేస్తారనేది ఇరవై ఒకటో వర్షం చూడండి మీరు కుడి తట్టైన ఎడమ తట్టైనను తిరిగినను ఇదే తిరువల్ దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అయితే లక్ష మంది స్వరము అది ఎప్పుడు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి ఈ వాక్యాలు విన్న వాళ్ళు చాలా ఉంటారు అవి వెంటాడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఎప్పుడు కళలో వెంటాడుతుంటే ఎక్కడ పోయినా తగులుతూ ఉంటాయి అన్నట్టు ఎందుకంటే ఇది ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వల్ల కలిగినాయి ఇవన్నీ కాబట్టి ఈ కుడి తట్టైన ఎడమ తట్టయినను తిరిగిన డల్లా ఇదే త్రోవ్వులో తిరిగినను ఇదే త్రోవలో దీనిలో నడుగుడి అని నీ వెనుక ఒక శబ్దము నీ చెవులకు వినపడును అయితే మనకు తెలుసు కుడితట్టు ఎవరు ఎడమ తట్టు ఎవరు అని అడిది ఎవరికైనా చెప్పు జ్ఞాపం ఉంటే గతంలో చూపించే చాలాసార్లు లక్ష నలభై నాలుగు వేల మంది చెప్పగలరు ఈ కుడికి తట్టు ఏంది ఎడమ తట్టు ఏంది అనేది అయితే రైట్ ఎప్పుడైనా కానీ రైట్ హ్యాండ్ అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అంటే సర్పములకు సాదృశ్యం ఇది మనం ఎక్కడైనా రాసుకోవాలి అన్ని వాక్యాలు రైట్ హ్యాండ్ అన్నప్పుడు తేళ్లకి సాదృశ్యం లెఫ్ట్ హ్యాండ్ అంటే సర్పములకు సాదృశ్యం కాబట్టి రైట్ హ్యాండ్ మీద కుడి మీద ముద్ర వేసుకుండే వాళ్ళు తేళ్లు అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలా నుదుటి మీద ముద్ర వేసుకుంటే వాళ్ళు సర్పములు ఎందుకంటే గొప్పజనము ఆ ముద్ర వేసుకోరు కష్టాలు పొందుతారు శ్రమాల కిలేశ పానము స్వీకరిస్తూ ఉంటారు కష్టాలతో ఆహారం సంపాదించుకుంటుంటారు అయినా కానీ ముద్ర వేసుకోరు ఎందుకంటే వాళ్ళకి మనం ముందుగానే చెప్తున్నాం ఈ విషయాలు ఇట్లా జరగబోతుంది నీ త్వరలో అని కాబట్టి మనం చెప్పిన ఆ స్వరాన్ని ఆ వాక్యాన్ని వాళ్ళు విన్నర్ కాబట్టి వాళ్ళు వెంటాడుతూ ఉంటుంది అన్నట్టు నీ వెనకల నుంచి వస్తూ ఉంటుంది ఈ వాక్యం అనేది అక్కడ మనం చూస్తూ అన్నట్టు కాబట్టి రైట్ అంటే తేళ్లకు సాదృశ్యం లెఫ్ట్ అంటే సర్పములకు సాదృశ్యం తర్వాత ఇరవై రెండో వస్త్రం చూడండి ఒకసారి చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగ్ బంగారు విగ్రహాలను బట్టి బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి దానితో చెప్పుదురు తర్వాత నీవు అంటే వాళ్ళు చివరికి గొప్ప వీటన్నిటిని పడేస్తారని విషయాన్ని జ్ఞాపం ఇవన్నీ చిహ్నాలు నిజంగా బంగారం కాదు నిజంగా వెండి కాదు అవన్నీ అపవిత్రమైన జీవన విధానాలన్నట్టు ఈ లోకానికి ప్రాధాన్యత ఇచ్చిన విధానాలు అబద్ధ బోధలను కల్పిత బోధలను వెంపడించిన వాళ్ళు ఒక రకంగా విగ్రహారధన జీవితం వాటన్నిటిని తీసి తర్వాత నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావాల్సిన వాన ఆయన కురిపించిన ఎప్పుడైతే వీళ్ళు మన స్వరంబిని సత్యాన్ని స్వీకరిస్తారో అప్పుడు వారి జీవితంలో మార్పు ఆరంభమవుతుంది ఇది కన్సిస్టెంట్ గా నేను చూపించిన ఎన్నో సంవత్సరాల నుంచి లక్షా నలభై నాలుగు వేల మంది సేవ అయింది అంటే ఈ సత్యాలన్నీ మతపరమైన క్రైస్తవులకి చూపించడం అప్పుడు వాళ్ళు చేస్తారు సర్పంల నుంచి తేళ్ల నుంచి బయటకు వస్తారు కానీ బహు ఆలస్యంగా చేస్తారు ఆ విషయమే మనం శ్రమల గుండా పోతున్నప్పుడే ఈ స్వరము మనం చెప్పిన స్వరము వాళ్ళు అప్పుడు గ్రహిస్తారే అవును ఇవి చెప్పబడ్డాయి ఒక రోజు ఒకరోజు ఇవన్నీ మనం విన్నాం అన్న ఆ నడిపింపు వాళ్ళకి జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అన్నట్టు అంతవరకు మటుకు వాళ్ళు ఆ సహవాసంలోనే ఉంటారు వారి సహవాసంలోనే ఉంటారు అన్న విషయాన్ని మనం అక్కడ గ్రహిస్తూ ఉన్నాం అయితే దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఒకసారి మనం ఒక వాక్యాన్ని చూస్తాం చూడండి మళ్ళా తిరిగి దాని ఇక్కడికి దానియాల గ్రంథము పన్నెండవ అధ్యాయం మనం వీటిని చూసినాము తిరిగి తిరిగి మనకి వస్తూనే ఉన్నాయి వాక్యాలు పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినాల్లో ఏముందంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలముల్లోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తెలుపుదరో వారు నక్షత్రంలో వలె నిరంతరమును ప్రకాశించెదరు కాబట్టి ఇది లక్ష వేల మందికి సంబంధించిన బోధ నీతి మార్గం అనుసరించి నడుచుకోనమని అనేకులను ఎవరు తెలుపుతారో వారే లక్ష వేల మంది అన్నట్టు కాబట్టి గొప్ప జనాన్ని నడిపించే వీరు ఆకాశ జ్యోతులు అన్న విషయాన్ని ఈ వాక్యం ఎక్కువ చెప్తుంది అదే పదకొండవ అధ్యాయం చూడండి దాని గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మనం ఏం చేస్తామంటే జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదరు జనములు అంటే గొప్ప జనానికి సంబంధించిన బుద్ధిమంతులు అంటే లక్ష మంది వీళ్ళు ఏం చేస్తారంట అనేకులకు బోధించుదురు కానీ వారు బహు దినములు కడ్కం వలను అగ్ని వలనను హింసింపబడి దోచబడదురు అయినా కానీ నువ్వు బోధించుతూ కానీ జనలలో అనేక మంది శ్రమలకుండా పోక తప్పదు వారు క్రింగిపోవసే మందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు ఇచ్చకప్పు మాటలు చెప్పి వారిని హత్తు కొందరు నిర్ణయకాలం ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకు జన్లను పరిశీలించటకును పవిత్ర పరచటకును కొందరు కూలుదోరు కాబట్టి సేవా జీవితంలో ఈ శ్రమలు మనకి తప్పవు కొంతకాలము ఇప్పుడు ఎక్కడ వరకు ఒక బ్రదర్స్ కంటిన్యూ చేస్తాడో అక్కడ కంటిన్యూ చేసిన కాలం ముగించుకోక తప్పదు అక్కడి నుంచి ఇంకొక బ్రదర్ తీసుకొని తప్పదు కాబట్టి ఈ బోధలు నేను అనేక పర్యాలు చూపిస్తాను ఒక తరం వారికి ఆ తరం ఎవరన్నది నాకు తెలియదు కానీ వాళ్ళు వీటిని తీసుకొని పోతా కానీ కొంతమంది అయితే క్లోజ్ చేసుకుంటాం మన కాలాలు ముగించుకుంటాం ఈ లోకంలో ఇది తీసుకొని వాళ్ళు మటుకు ఖచ్చితంగా ముందుకు దీన్ని తీసుకొని పోతూనే ఉంటారు కాబట్టి మన సేవా జీవితము కేవలము వీటన్నిటిని చూపించాల గొప్ప అయితే బయట కూడా మంద ఉంది దానికి ఏం తెలియదు అన్నట్టు కుడి అంటే కూడా అది అన్యులు వారికి కూడా నువ్వు వీటిని చూపించాలా ప్రతిదీ వారికి జ్ఞాపకం చేయాలా అన్న విషయాన్ని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరికొన్ని విషయాలు దాన్ని చూపించి ముందుకు తీసుకు మిగిలిపోతాం మనము ఏషా గ్రంథం చూస్తున్న వాక్యాలు ఇవి ఏషయా గ్రంథము ముప్పై అధ్యాయం నుంచి మనం చూస్తున్న వాక్యాలు ఇవి ఇరవై నుంచి ఎప్పుడైతే వాళ్ళు ఈశ్వరాన్ని విని మార్పు చెందుతుంటారో దేవుడు వారికి వారపిస్తాడు అన్న విషయాన్ని దాని ఆహార ద్రవ్యం ఇచ్చినో అది విస్తర సారము రసములు కలదేయుండును ఆ దినం నీ పశువులు విశలమైన గడ్డి బీడలో మేయును భూమి సేద్యం చేయు ఎడ్లను లేత గాడిదలను చేతతోను జల్లెడతోను చిరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినను గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి స్వరూపు పర్వతం మీదను ఎత్తైన ప్రతి మీదను వాగులను నదులను పారును యహోవతన జనముల జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండను సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక్క దినము ప్రకాశించినట్లు ఉంటను కాబట్టి ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం చంద్రుని వెలుగు సూర్యుని ప్రకాశం వల్లే ఉంటుంది అని చెప్తున్నాడు దాని అర్థం ఏంటంటే చంద్రుడు అంటే గొప్ప జన సాదృశ్యం గొప్ప జనం యొక్క వెలుగు సూర్యుని వెలుగు వల్లే ప్రకాశిస్తుందంట అంటే ఏ సుప్రభే నీతి సూర్యుడు కాబట్టి ఆయన వెలుగుని పొందుకుంటుంది చంద్రుడు ఎప్పుడైతే ఆ రెండు గుంపుల సహవాసం నుంచి బయటకు వస్తారో వాళ్ళు నీతి సూర్యుని వెలుగుని పొందుకోవాల్సి వస్తుంది అయితే నీతి సూర్యుని వెలుగు ఎంత ఏ రీతిగా ఉంది అంటే అక్కడ వాక్యం చూస్తున్నప్పుడు ఒక్క దినము ఏడు దినంల వెలుగు ఒక్క దినంను ప్రకాశించినట్లు ఉంటుంది అంత పవర్ఫుల్ గా కాబట్టి వారి చివరి జీవితము అంత పవర్ఫుల్ గా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టు ఏడు దినంలంటే మీకు తెలుసు విశ్రాంతి దినానికి సంబంధించింది వారానికి సంబంధించింది కాబట్టి సంపూర్ణమైన విశ్రాంతి కలిగిన జీవితంలోనికి వాళ్ళు వెళ్తారనేది అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అది ఎప్పుడు నువ్వు చెప్తేనే నువ్వు చెప్పకపోతే వాళ్ళు అదే సహవాసంలో ఉండి మరణం అయిపోతుంటారు హతాక్షులు అయిపోతుంటారు నీతి సూరిని వెలుగు అంటే ఏసప్రభు యొక్క వెలుగుని వాళ్ళు ధరించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మార్పు చెందుతున్నారు తర్వాత ఇరవై నాలుగవ రెండోసారి మళ్ళా వారు ఇరవై వచనంలో ఆ గొప్ప జనము ఉప్పుతో కలిసిన మేత తినను అంతవరకు వారి ఆహారంలో ఉప్పు లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు అంతవరకు వారికి ఉప్పు ఎప్పుడైతే నువ్వు చెప్పే వాక్యాలు విని వాళ్ళు మార్పు చెందుతారో వారి జీవితంలో అటువంటి మార్పులు వస్తాయి ఎటువంటివి ఆ యొక్క అబద్ధ బోధనని విడిచిపెట్టి మోసకరమైన బోధన విడిచిపెట్టి సత్యాన్ని అన్వేషించడము తెలుసుకుంటారో అప్పుడు రుచికరమైన ఆహారం అన్నట్టు వారి హృదయాలకి ఈ వాక్యంలో రుచి అప్పుడు వారికి తగ్గుతుంది అంతవరకు చెడ్డదే తింటున్నారు వాళ్ళు అంటే సప్పది పనికి రానిది జీవం లేని కాబట్టి ఇక్కడ ఈ యశగ్రంథం ఉపయోగం బహు ప్రాముఖ్యమైంది మనం గతంలో చూసింది ఇవన్నీ కొత్త ఏం మనకి రైట్ హ్యాండ్ అంటే స్కార్ తేళ్లకు సంబంధించింది లెఫ్ట్ హ్యాండ్ అంటే సర్పంలకు సంబంధించింది అది మనం చూస్తాం ఏసు ప్రభు తిరిగి వారి దగ్గర నుంచి ఆ పవర్ గురి చేసుకుంటాడు రైట్ హ్యాండ్ పవర్ తీసేసుకోవాల్సిందే తప్పదు ఎందుకంటే వీళ్ళు రైట్ హ్యాండ్ ఈ లోకంలో ఆ పవర్ ని ఎంజాయ్ చేస్తున్నారు వారి దగ్గర నుంచి లాగేసుకుంటాడు అందుకని ఆ విలాప వాక్యములలో మనం కొన్ని విషయాలు చూస్తూ ఉంటాం సాధారణంగా మనం ఎప్పుడు కూడా విలాప వాక్యములు ధ్యానించాం మన గ్రూప్ లో కానీ ఈరోజు నేను మీకు చూపిస్తా విలాప వాక్యాలకు సంబంధించిన ఎందుకంటే ఇర్మియా ఈ యొక్క గ్రంథాన్ని రచించి రచించండు విలాప వాక్యములు ఈ శిల్పాలందరూ బానిసలాగా యవనస్తులు యవనస్ అందరినీ బానిసలాగా నిపుకద్ నిజరు ఒగులోనికి తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు దేశం అంతా ఎడారిలాగా అయిపోయి శవములు ఎక్కడ శవములు ఉన్నప్పుడు అది దాని ఆ పరిస్థితిని చూసి ఆయన విలాప వాక్యంలో గ్రంథాన్ని రచించిండు అన్నట్టు అయితే ఇవన్నీ తిరిగి నెరవేరాల్సినయే మన కాలం ఎందుకంటే ఇది జీవం గల వాకు అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం అయితే విలాప వాక్యంలో రెండవ అధ్యాయము మొదటి నాలుగు వశాలలో మనం ఏం చూస్తామంటే ప్రభువు కోపపడి శ్రీయోను కుమార్తెను మేఘంతో కప్పి ఉన్నాడు కాబట్టి మేఘంతో కపితే చీకటి అయిపోతున్నట్టు జీవితం ఆయన కోపము చీకటిని కప్పేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఇస్రాయిల్ సౌందర్యమును ఆకాశం భూమి మీదికి పడవేసను అంటే బాగా అర్థం చేసుకోండి ఇస్రాయల్ ఆకాశం నుండి భూమికి పడవే పడింది ఎందుకు ఒకప్పుడు వెలగాల్సిన ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలు వెలగలేదు ఇవన్నీ ఆత్మీయ స్థితిలో మనం చూస్తున్నాము గొప్ప జనానికి సాదృశ్యం ఇవన్నీ భూమి మీదకి అందుకు ఆ మృగము వారిని వెళ్ళినట్లు మనం చూస్తున్నాం ఇంతకుముందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకునకపోయను రెండవ వచనం ఒకటి విడవక ప్రభు యాకోబు నివాస నాశనము చేసి ఉన్నాడు ఆయన కోపమట్లుంది మహోగ్రుడై యూదా కుమార్తెను కోటలను పడగొట్టి ఉన్నాడు వాటిని నేలకు కూల్చి వేసి ఉన్నాడు ఆ రాజ్యమును దని అధిపతులను ఆయన అపవిత్రపరిచి కోపావేశుడై ఇస్రైల్కున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు డాణి ఉన్నాడు శత్రుండగా తన కుడి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు నఖముఖాల దహించి అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు ఎప్పుడు మనం చూడలేదు కదా ఈ వాక్యాలు కాబట్టి ఆయన రైట్ హ్యాండ్ ఎంత పవర్ఫుల్ అనేది ఈ వాక్యాలు జ్ఞాపకం చేస్తున్నాయి ఆ చూడండి ఇంకా శత్రువు ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చాపి ఉన్నాడు కంటికి అందమైన వసలన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు అగ్ని కొరిగినట్లుగా ఆయన తన ఉగ్రతను శేను కుమార్తె గుడారంల మీద కుమరించి ఉన్నాడు ప్రభువు శత్రువాయను ఆయన ఇస్రాయళ్లను నిర్మూలన చేసి ఉన్నాడు దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు దాని కోటలను పాడు చేసి ఉన్నాడు యువతాకుమారికి అధిక దుఃఖ ప్రలోపములను ఆయన కలగజేసి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలు ప్రకృతి సహజంగా బహు భయంకరమైన శ్రమలు గుండా అన్న విషయం మనం అక్కడ ఈ వాక్యంలో చూస్తా ఉన్నాం ఎంత అందంగా ఉన్న ఆ యొక్క పట్టణము ఆయన కోప కోపానికి అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం ఆయన కోపము ఎట్లా దాని మీద కుమ్మరించేడు అన్న విషయాన్ని కాబట్టి ఇక్కడ మనం చూసింది ఏంటంటే నాలుగవ వచ్చినంకి వచ్చేటప్పటికీ ముఖ్యంగా చూడండి సరే అందమైన వస్తువులు అన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు అది ఆశ్చర్యంగా ఉంది కదా అందమైన వస్తువులను ఆయన నాశనం చేసి ఉన్నాడు తర్వాత సీయోని కుమార్తె గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ గొప్ప జరానికి సాదృశ్యం సియోని కుమార్తె గొడవల మీద ఆయన కుమ్మరించి తన ఉగ్రత పాత్రలు కదా ఇవన్నీ ప్రాణంగా చూస్తాం ఉగ్రత పాత్రలు ఏడు పాత్రలు ఒక్కొక్క పాత్ర వేసినప్పుడు భూమి మీద ఏం జరిగిందని మనం చూస్తాం కాబట్టి ఇది దానికి సంబంధించిన వాక్యమే అన్నట్టు తన ఉగ్రత పాత్రను సియను కుమార్తె గుడరముల మీద కుమ్మరించి ఉన్నాడు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందన్న విషయం మనం చూస్తున్నాం మనకు తెలుసు మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు మూడో గుంపు గొప్ప జనము నాలుగో గుంపు లక్షా మంది కాబట్టి జక్రగ్రంథము పదమూడో అధ్యాయము ఎనిమిదో అసలు మనం అనేక పర్యాలు చూసినాము ఏంటంటే దేశంలోని చెనులలో రెండు రెండు గుంపుల వారు తెగవయబడి చత్తురు మూడో గుంపును అగ్నిలో నుండి బయటికి తీసుకొస్తూ అంటాడు ఇట్లా వెండిని శుద్ధించీకరించిన బంగారం ను శుద్ధీకరించినట్లు వెండిని పుటం వేసినట్లు అగ్నిలో వారిని శ్రమల గుండా నడిపించి బయటికి తీసుకొస్తా ఆయన కోపం ఆ రీతి కాబట్టి ఈ యొక్క రైట్ హ్యాండ్ కి సంబంధించిన విషయాలు మనం అనేకమైనవి చూస్తూ ఉన్నాం ఒకసారి చూడండి మతేశార్త ఐదవ అధ్యాయం మతేశు వార్త ఐదవ అధ్యాయంలో మన ప్రభు ఏమంటున్నాడు అనేది మతాయి సువార్థ ఐదవ అధ్యాయము ముప్పై అవ వచనంలో బహు ముఖ్యమైన వాక్యం అనేకసారి చూసిందాం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తగులుతుంటది ఈ వాక్యం అయితే నీ కుడి నిన్ను అభ్యంతర పరిచినలా దాన్ని నరికి నీ వద్ద నీ దేహమంత నరకంలో పడకుండా నీ ఆవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కదా కాబట్టి ఒక ఉపమన రీతిగా చెప్పబడుతున్న ఈ వాక్యం ఇది మందిరానికి సంబంధించింది క్రైస్తవ జీవితానికి సంబంధించింది నీ కుడిచెయి నేను కుడి చేయి అంటే మీకు తెలుసు తేళ్లకు సాదృశ్యం ఎడమ చెయ్యి అంటే సర్వములకు సాదృశ్యం కాబట్టి కుడి చెయ్యి మతపరమైన జీవితంలో తేళ్లు నిన్ను అభ్యంతర పరిచినప్పుడు దాని యొద్ నుంచి సెపరేట్ కావడం నీకు బహు ప్రాముఖ్యమైంది నువ్వు దాంతో ఎంతగా అంటుకొని ఉంటావో అంతగా నీకు శ్రమ తప్పదు అన్నట్టు సంబంధించిన విషయం ఇది కాబట్టి దాన్ని ఎంత త్వరగా నీవు డిటాచ్ చేసుకుంటే నీకు అంత శ్రమల నుంచి బిడుదల లేదంటే నీ దేహం అంతా నరకంలో పడవే పడుతుంది ఎందుకంటే వాళ్ళందరూ మొదటి రెండు గుంపులు నరకానికి పోతాయి కాబట్టి వారి సహాసనకి రాకపోతే గొప్ప జనము వారి వల్ల తయారయ్యి వారితో పాటు నశించిపోతారన్నట్టు నశించడం చాలా తేటగా నీ ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కాబట్టి గుడి చెయ్యి నశించక తప్పదు అంటే తేళ్లు సర్పంలో నశించక తప్పవు అవి శాశ్వతంగా తెగవేయబడి చస్తాయి అని కానీ గొప్ప జనా మటుకు ప్రభువు బయటికి తీసుకోవాలన్న తపన ఆ తపననే ఈ యొక్క ప్రవచన పుస్తకం అంతా బట్టి లెఫ్ట్ అంటే ఎడమ చెయ్యి మొదటిగా 8041 లో స్ట్రాంగ్ నంబర్స్ ఏముందంటే సమాల ప్రిమిటివ్ రూట్నా డినామినేటివ్ ఫ్రమ్ ఎయిట్ టు యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఆర్ పాస్ ఇన్ ద డైరెక్షన్ అంటే కుడి తట్టుకుపోవడము అని అర్థం అంటే ఒక కోవకి ఒక గుంపుతో పాటు వెళ్ళిపోవడం అన్నట్టు లెఫ్ట్ గో టర్న్ ఆన్ ద ఆన్ దూ ది లెఫ్ట్ అని చెప్తుంది ఇక్కడ ఒకటి దాంతో పాటు ఆ గుంపుతో పాటు వెళ్ళిపోవడం అన్నట్టు సహవాసంలో 8040 జీరో ఫోర్ జీరోలో ఏముందంటే సెమోలే ఎ ప్రిమిటివ్ వర్డ్ రాదర్ పర్ హ్యాప్ ఫ్రమ్ ద సేమ్ యాజ్ ఎయిట్ బై బై ఇన్సర్షన్ ఆఫ్ ది అలెప్ త్రూ ది ఐడియా ఆఫ్ ర్యాపింగ్ అప్ ప్రాపర్లీ డార్క్ యాజ్ అన్ దట్ ఈస్ ద నార్త్ కాబట్టి రైట్ హ్యాండ్ అంటే నార్త్ అని కూడా చెప్తుంది వాక్యం మనకు తెలుసు గతంలో చల్సాలు చూసినాము రైట్ హ్యాండ్ అంటే నార్త్ అంటే ఏంటనేది నార్త్ అంటే ఉత్తర దిక్కు కాబట్టి సారీ మనం లెఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం లెఫ్ట్ అంటే ఉత్తర దిక్కు రైట్ అంటే దక్షిణ దిక్కు అన్నట్టు రీతిగా వీటిని ఈ జైమ్స్ ఆ నంబర్స్ ప్రకారంగా కాబట్టి నా నార్త్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అనే నార్త్ అని ఒకటే కాబట్టి మనం చూసినాం గతంలో లెఫ్ట్ నార్త్ నుంచి వేడి లేక ఆ యొక్క ఏమంటాం సంబంధించిన విషయాలు ఇవన్నీ ఎయిట్ లో ఏముందంటే సిమ్లా పర్హ్యాప్స్ బై పర్మిటేషన్ ఫర్ ద ఫెమినైన్ త్రూ ది ఐడియా ఆఫ్ అ కవర్ అజ్యూమింగ్ ద షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అడ్రస్ ఎస్పెషలీ మ్యాంటల్ ఇది బట్టలకు సంబంధించింది దుస్తులకు సంబంధించింది దుప్పటికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు వీరు ఎటువంటి బట్టలు కప్పుకున్నారు అని లోంగిల గురించి తెలుసు వారు ఎటువంటి బట్టలు కప్పుకున్నారు అంటే ఇవి భయంకరమైన బట్టలు అన్న జ్ఞాపాన్ని అన్న విషయాన్ని యాకోప మనకు చూపిస్తున్నారు చూడండి యాకోప గ్రంథము ఐదవ అధ్యాయము యాకోపగ్రంథము సారీ యాకోప రాసిన పత్రిక యాకోబ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండో వస్త్రంలో ఏముందంటే నీ ధనము చెడిపోయను నీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను కాబట్టి ఇది ఒక రకమైన గుంపు డబ్బులు సంపాదించుకునే గుంపు తేళ్లు కాబట్టి తేళ్ల గురించి చెప్తుంది ఇక్కడ నీ వస్త్రములు ఎట్లా నీ వస్త్రములు ఏ రీతిగా ఉన్నాయి అనేది ఆయన అక్కడి జ్ఞాపకం చేస్తున్నాడు నీ ధనం చెడిపోయినందుకంటే తేళ్లు ధనం సంపాదించుకుంటాయి నిష్కరి యోత్ ధనం సంపాదించుకున్నాడు ఏషావు ధనం సంపాదించుకున్నాడు అవి చెడిపోయినాయి నీ వస్త్రములు చిమ్మటలు కొట్టు కాబట్టి వాళ్ళు వస్త్రాలు ఎట్లా ఉన్నాయని చూపిస్తుండే అక్కడ అవి చెదలు చిమ్మట తినేసినాయి అని చెప్తుండు కాబట్టి ధనము అంటే తేళ్లకు సాదృశ్యం వస్త్రము అంటే సర్పములకు సాదృశం అట్లా కూడా చూడాలి రెండు గుంపులు ఇవి ఎప్పుడు కలిసి ఉంటాయి అన్నట్టు కాబట్టి జేమ్ సాంగ్స్ నెంబర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సెహమల్ ఫ్రమ్ అన్ అన్యూజ్డ్ రూట్ మీనింగ్ టు రీసెంబుల్ ఎ లైక్నెస్ ఫిగర్ ఐడల్ ఇమేజ్ కాబట్టి యొక్క ప్రతిమ మృగం యొక్క ప్రతిమ అని కూడా ఒక రీతికి అర్థమవుతున్నట్టు ఇవన్నీ ఒకటే అనేది చూపిస్తుంది స్ట్రాంగ్ నంబర్స్ కూడా కాబట్టి ఎయిట్ జీరో జీరో ఎయిట్లో ఏముందంటే క్లాత్ బట్టలు దుస్తులు ధరించుకోవడం ఎటువంటి దుస్తులు ధరించుకోవడం అక్కడ మనం చూస్తున్నాం అపవిత్రమైన దుస్తులు ధరించుకున్న వాళ్ళు వీళ్ళు కాబట్టి ప్రకటన గుంధము పదహారో అధ్యాయానికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ప్రకటన గుందము పదహారో అధ్యాయంలో పన్నెండు పదమూడు వర్షాలలో వీటికి సంబంధించిన మరికొన్ని ఇక్కడ చెప్పబడుతున్నాయి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడులో ఆరవ తూత కాలం ఇది ఆరవ టైంలో ఏం జరిగింది అనేది మనం చూస్తాము మనకు తెలుసు ఆరు అనేది ఆరు తర్వాత ఏడు ఐదవ బూరలో శ్రమలు ఆరవ బూరలో మరణము ఏడవ బూరలో తీర్పు తీర్పు దినమన్నట్టు ప్రభుని ముఖముఖ చూసినప్పుడు తీర్పు తీసుకుంటాడు అయితే పద అధ్యాయం ప్రకటన గ్రంథం పదహ పదహారవ అధ్యాయము పన్నెండు పదమూడులో మనం చూస్తున్నాం ఇప్పుడు ఆరవ దూత్ తన మిస్టేక్ పదిహేడులో ఉంది పదహారు కాదు పదిహేడవ అధ్యాయం ఒకసారి చూద్దాం ప్రటన గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఇక్కడ ఆ పది కొమ్ములకు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం పదమూడవ అధ్యాయం మొదటి వచనంలో ఉన్నది నీవు చూచిన ఆ పది కొమ్ములు పన్నెండవ వచ్చంలో పది రాజులు పది మంది రాజులు కాబట్టి కొమ్ము రాజ్యాలకి రాజులకి సాదృశ్యం లేక రాజ్యానికి సాదృశ్యం అని కాటి పది కొమ్ములు దాని తర్వాత వాటి మధ్య నుంచి పదకొండు వచ్చినట్టు మనం చూస్తాం కాటి పది రాజ్యములు వారి ఇది వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర కూడా రాజుల వలె అధికారము పొందదురు కాబట్టి అంటే తేళ్ళకి సర్పం కాబట్టి సైతాను కాబట్టి సైతాను తో పాటు వీరికి రాజ్యం అనుగ్రహించబడుతుంది ఈ పది రాజులు ఎవరంటే కాబట్టి ఆ యొక్క నుంచి వచ్చిన మిడతల గుంపుకి అబ్బోను అపోలియన్ రాజు కాబట్టి తేళ్లని నడిపించేవాడు వీడు ఈ పది మంది తేళ్లకి సాదృశ్యం ప్రపంచాత్మకంగా వారికి రాజువలే వలే అప దుష్టుడున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అయితే పదమూడు వర్షంలో ఏముందంటే ఈ రెండు గుంపులకి ఏకాభిప్రాయం ఉంటుంది ఎప్పుడు ఒకటే మైండ్ అన్నట్టు వన్ మైండ్ అని ఇంగ్లీష్ లో ఈ రెండు గుంపులు తేళ్లు సర్పములకి ఒకటే మైండ్ ఉంటుంది అయితే వాళ్ళంటే యూనిటీగా పనిచేస్తూ ఉంటారు అన్నట్టు ఏకాభిప్రాయం వారై తమ బలమును అధికారంలో ఆ మృగంలోకి కాబట్టి వీరు గొరపిల్లతో యుద్ధము చేతురు గాని గొరపిల్ల ప్రభులకు ప్రభును రాజులకు రాజును విన్నదన తనంతా కూడా ఉండిన వారు పిలబడిన వారే నమ్మకమైన వారై తిన్నదిన ఆయన ఆ రాజులను జయించును కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తేళ్లు ఖచ్చితంగా ఓడిపోక తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి కానీ కొంత మటుకు దేవుడు వాటికి అధికారం ఇచ్చినట్టు మనం చూస్తాము ఐదవ బూరలో మనం చూస్తాం ఈ యొక్క గుంపు ముఖ్యంగా పది రాజులకు ఎవరు అధికారం ఇచ్చారు అంటే క్రూర మృగం సైతాను వారికి అధికారం ఇస్తున్నాడు అది మనం చూస్తాం అక్కడ హైదవపురలో అది ఎట్లా మనం చూస్తామంటే ఉదాహరణకి ఇస్కర్ యోత్ యూధకి అధికారం ఇచ్చారు ప్రధాన యాజకులు పో నీ నీతో పాటు ఈ బండ్రోత్లం పంపిస్తున్నాను పొండి పోయి యేసుప్రభుని బంధించి తీసుకొని రండి కాబట్టి యూధాకి ఎవరు అధికారం ఎవరు పవర్ ఇచ్చారు అంటే యాజకులు ఇచ్చారు మృగాలకు సదృశ్యం ఇవన్నీ అది ఇప్పుడు మన కాలంలో ప్రపంచాత్మకంగా జరగబోతుంది అయితే ఆరవ అధ్యాయం ఒకసారి వెళ్దాం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో ఇది ఎక్కడ నెరవేరింది కథలో చూసిన ఏ మనం ఇవన్నీ ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయంలో దీన్ని తిరిగి చూస్తా ఉన్నాం ఇప్పుడు ఏడవ వచనం చూడండి సరే ఏడు ఎనిమిది వర్షాలలో ఆరవ అధ్యాయము ఏడు ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఇదిగో హాండుర వర్ణం ఒక గుర్రమ్ము అక్కడ గురువుల గురించి మాట్లాడుతాడు కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వారిని వెంపడించాను కట్గము వలనను కరువలనను అన్న విషయాలు అక్కడ మనం చూస్తున్నాము అయితే పాతల లోకము వారిని వెంపడించేను రెండు విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు మరణము మరి మృత్యువు మరియు నరకం రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం మృత్యువు నరకం ఒకసారి చూద్దాం మళ్ళా ఇప్పుడు చదువుతాను చూడండి అప్పుడు నేను చూడగా ఎనిమిదో విషయం ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రం కనబడిను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము దాన్ని వెంపడించాను కాబట్టి డెత్ అండ్ హెల్ అని ఇంగ్లీష్ లో మటుకు పాతల లోకం డెత్ అండ్ హెల్ ఫాలోడ్ హిమ్ విత్ హిమ్ మృత్యువు మరియు పాతలం వాణిని వెంపడించాను అండ్ తర్వాత ఏముందంటే కడ్కం వలన కరువలను మరణం లేక తెగులు వలనను భూముల నుండి క్రూరముగం వలను భూమివాసులను చంపుటకు భూమి నాలుగవ భాగమైన అధికారం వానికి ఇవ్వబడను కాబట్టి గొప్ప జనం చివరి గుంపు కాబట్టి ఆ నాలుగవ గుంపు గొప్ప జనం దాని మీద వానికి అధికారం ఇవ్వబడను ఎట్లా చంపడానికి భూని చంపుటకు ఎట్లా కట్కం వలన కరువు వలన ఒకటి ఆల్రెడీ మనం చూసినాం తెగులు త్వరలో గతంలో ఇంకా రకరకాల తెగులు రాబోతున్నాయి ఇవన్నీ నెరవేరాల్సినాయే కానీ అంత వెంటనే కాబట్టి డెత్ హెల్ ఇవి మనకు అర్థం కావాలి ముఖ్యంగా కాబట్టి సైతాను మరణంతో పోల్చబడితే నరకము తేళ్లతో పోల్చబడుతుంది ఎందుకంటే అగ్ని ఉంటది కాబట్టి కాబట్టి ఎప్పుడు తేళ్ళు నరక అంటే తేళ్ళు అంటే నరకానికి సాదృశ్యం డెత్ అంటే సైతానికి సాదృశ్యం తేళ్లు ఎప్పుడు సైతాన్ని వెంపనే పోతా ఉంటాయి రెండు శాశ్వతంగా నరకంలో పడవేయబడతాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ముఖ్యంగా ఇవి నాలుగు గుంపులు మనకి బహు తేటగా కనిపిస్తూ ఉంటాయి ఎన్నిసార్లు మనం గతంలో కూడా చూసినాము టెన్ మినిట్స్ నేను ఈ యొక్క వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను కొరంతులు రాసిన పత్రికలో ఇవి మనం తిరిగి చూపిస్తున్నాం మీకు ఈరోజు గతంలో చూసిన ఇవన్నీ కొరెంతులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ పౌలు ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నాలుగు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు ఏంటంటే ముప్పై తొమ్మిదవ వర్షంలో ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగ మాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు అయితే ఇక్కడ నాలుగు రకాల మాంసముల గురించి మాట్లాడతాడు ఎందుకు ఇవి వేరు అని చెప్తుండ అనేది నేను గతంలో చాలా సార్లు మీకు చూపించినను ఆత్మీయమైన చిహ్నాలు ఇవన్నీ నాలుగు గుంపులు కాబట్టి మొదటిది పక్షి మాంసము పక్షులు అంటే తేళ్ళకి సాదృశ్యం దాని పశువు అంటే భూజంతువు అది సర్పంలకు సాదృశ్యము చేపలు మా గొప్ప జనానికి సాదృశ్యము మాంసం అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అది నేను చూపించినప్పుడు ఎందుకు మనుష్య మాంసం లక్ష అంటే ఇది గుంపు ఈ నాలుగో ఇది లక్ష నలభై నాలుగు వేల మందికి తేళ్లను సర్పంలోని తొక్కుటకు అధికారం ఇచ్చిండే దేవుడు కాబట్టి వీళ్ళు సెపరేట్ అన్నట్టు సర్పము మరణమైతే మృత్యు తేళ్లు నరకం వీటన్నిటి నుంచి మనకి విడుదల కల్పించిండే దేవుడు అందుకు మనం వాటిని చూడగలుగుతున్నాం కానీ వారు ఆ ఒకటే మనసు కలిగిన వారు అన్నట్టు చూపించినట్లు కానీ గొప్ప జనము చేపలతో పోల్చబడింది అవన్నీ వల వేయబడి పట్టబడుతున్నాయి అది నేను ఒకసారి చూపించిన కూడా గతంలో ఈస్రో చెప్పిన ఉపయోగంలో పలలో రాజని ఎంత పోల్చాలా వల పర్లోకరాజన్ని సముద్రంతో పోల్చిండు అందులో వల వేసినప్పుడు లేక వలని సముద్రం పర్లోకరాజంతో పోల్చేండు వలలో రకరకాల జీవాలు అసలు చేపలు రకరకాల చేపలు చిక్కబడ్డాయి అని చెప్తున్నాడు అందులో మనం చూస్తాం చేపలు పాములు తేళ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మూడవ గుంపు మటుకు ఖచ్చితంగా శ్రమల గుండ పోక తప్పదు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నారకానికి పోతాయని మనం ప్రకటన గందల చూస్తాం సార్ చూడండి ప్రకటన గంధం ఎనిమిదవ అధ్యాయం గతంలో చూసింది ఇది ప్రకటన గంధము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో రెండవ దూత బూర ఇవన్నీ బుర్ర తీరుపులైన ఆల్రెడీ చూపించిన విశదీకరించిన గంటలు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి రెండవ దూత బూర అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను అందవలన సముద్రంలో మూడవ భాగము రక్తం ఆయను తొమ్మిదవ చంలో సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను కాబట్టి ప్రాణం అంటే అంతకుముందు ప్రాణములున్నాయి ఇప్పుడు అవి సచ్చిపోయినాయి అన్నట్టు మూడు ప్రాణం జీవులలో మూడవ భాగం చచ్చాను ఓడలో మూడవ భాగము నాశనం సరే ఇవన్నీ మనం రికార్డింగ్స్ లో చూస్తే డీటెయిల్ ఉంటే ఇప్పుడు అవన్నీ నేను చెప్పను మూడవ భాగము చేపలకి సాదృశ్యం అంటే గొప్ప జనానికి సాదృశ్యం కానీ మొదటి రెండు గుంపులు తెగవేయబడి చస్తాయి అని మనం చూస్తున్నాం ఇరవయ అధ్యాయం ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం వాటితో మనం త్వరగానే ఈ యొక్క వాక్యానికి ముగించుకోవచ్చు ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం ఇవన్నీ ఒక ఎగ్జామ్కి సిద్ధపడినట్లు చదువుతనే కానీ మీరు వీటిని గుర్తుపెట్టుకోలేరు గుడ్డిగా ఏదో యథావిధిగా చదువుకుంటూ పోతే మీరు నేర్చుకోలేరు అన్నట్టు ఇరవైవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వర్షాల వరకు మరియు తబలమైన మహాసింహాసమను దాని అందు ఆశ్రమైన ఒకరిని చూచితిని ఇది ఏడవ బురకు సంబంధించిన బోధ తీర్పుకు సంబంధించింది ఏడవ బుర ధవళమైన మహాసింహాసనం గ్రేట్ వైట్ థ్రోన్ అంటారు గ్రేట్ వైట్ త్రోన్ జడ్జిమెంట్ అంటారు ఇంగ్లీష్ లో మరియు ధవళమైన మహాసింహాసనం దాని అందు ఆశ్రమైన ఒకరిని చూచితిని భూమి ఆకాశంలో ఆయన సమ్ముఖం నుండి వాటికి నిల్వ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండట చూచి అప్పుడు గ్రంథంలో విప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథంలో విప్పడం రెండు ఎన్ని గ్రంథాలను ఇక్కడ మనం చూస్తున్నాం ఆ గ్రంథంలో ఎందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది కాబట్టి అక్కడ రెండు రకాల పుస్తకాలు ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎవడెవడి క్రియల చొప్పున అనుంది కదా అక్కడ వాక్యం ఆ గ్రంథంలో ఎందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందేది కాబట్టి ఎవడి క్రియల చొప్పున వాటి తీర్పు పొందేండి చాలా మంది అనుకుంటారు నీ క్రియలు నీ ఎట్లుంటే అట్లా దానికి తగినట్లు నువ్వు లాభం పొందుతూ ఉంటావు కానీ మనం మటుకు ఆయన కృప ద్వారా రక్షింపబడ్డవారం కాబట్టి మనం క్రియల ద్వారా రక్షింపబడలేదు ఈ లోకస్తులు క్రియల ద్వారా అనుకుంటారు వాళ్ళు దేవుని మెప్పు పొందడం కొరకు ఎన్నెన్నో కష్టాలు చేస్తే ఉంటారు ఉపాసలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కానీ మనకు మటుకు కేవలం ఆయన కృప మనం కష్టపడి సంపాదించుకుంది ఏమి లేదు ఆయన ఇచ్చాడు మనకి పదమూడవసరంలో మటుకు అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి సరే పదమూడవసరంలో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతల లోకమును వాటి ఉన్న మృతులను అప్పగించెను వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం యముని ఈ జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను పడవేయబడేను కాబట్టి ఇక్కడ మనం ఏం చేసినామంటే పదమూడు వర్షంలో ఆ యొక్క సముద్రము చచ్చిన వారిని అందరినీ అప్పగించింది మరణము మరియు నరకం వారి దగ్గర వారిని కూడా అప్పగించింది దాని తర్వాత ఎవరి క్రియ చెప్పినా తీర్పు అనుగ్రహించబడింది దాని తర్వాతనే మరణము మరియు నరకము అగ్నిగుండంలో పడవేబడింది అంటే రెండు గుంపులు ఇవి డెత్ అండ్ హెల్ వర్ క్యాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ హెల్ అంటేనే లేక్ ఆఫ్ ఫైర్ కదా మళ్ళా దాన్ని మళ్ళా లేక్ ఆఫ్ ఫైర్లు ఎందుకు పడేయాలా పద్నాలుగు వర్షం రెండోసారి తెలుగులా ఎట్లంతా చూడాలా మరి విశదీకరించి మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడి ఈ చాలాసార్లు చదివినాం కానీ ఎప్పుడన్నా విశదీకరించుకున్నామా మరణము మృతు మృతుల లోకము మరణము మృతుల లోకం మృతుల లోకం నరకం కదా మరణము మృతుల లోకం ఇవి రెండు గుంపులు యాక్చువల్గా కాబట్టి రెండు గుంపులు డెత్ అండ్ హెల్ అంటాం ఇంగ్లీష్ లో డెత్ అంటే సర్పములకు సాదృశ్యం హెల్ అంటే తేళ్లకు సాదృశ్యం కాబట్టి మరణము మృతుల లోకం సర్పములు తేళ్లు అగ్నిగుండంలో పడవేపడను ఇది రెండో మరణం అంటే శాశ్వతంగా నరకం అన్నట్టు అండ్ ఎవరి పేర్లు అయితే అందులో రాయబడలేదు ఈ జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడవంటే తేళ్ల పేర్లు సర్పంలో పేర్లు రాయబడవన్నట్టు కాబట్టి ఎవరి పేర్లు అందులో రాయబడలేదో వాళ్ళందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు గొప్ప చిన్నము పేర్లు అందులో రాయబడ్డాయి కాబట్టి వాళ్ళు తప్పించుకోరు నరకం కానీ ఈ లోకంలో శ్రమల పోక తప్పలేదు వాళ్ళకి పట్టణ గ్రంథము ఎనిమిదో అధ్యయంలో కూడా మనం వీటిని చూసినాం దీర్ఘంగా ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ఎనిమిది తొమ్మిది చూస్తాం రెండవ దూత బోర వదినప్పుడు అగ్నిచితం పెద్ద కొండ ఒకటి సముద్రం పడి అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను అంటే మూడవ భాగం అంటే గొప్పజనం సముద్రంలోని ప్రాణం భాగం చచ్చను ఓడలలో మూడో భాగం నాశమాయను కాబట్టి మూడవ భాగము అన్నప్పుడల్లా గొప్పజనానికి వాళ్ళకి జీవం ఉండే ప్రాణం ఉన్నవన్నీ ప్రాణం ఉన్నవన్నీ పోయినాయి అని చెప్తున్నా అక్కడ చూడండి మరోసారి ప్రాణం ఉన్నది ఒకప్పుడు అవన్నీ చనిపోతున్నాయి అన్నట్టు కాబట్టి అవన్నీ శ్రమలుగుండా పోయి గొప్ప జనం అందరూ మరణించక తప్పదు థర్డ్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ వన్ డిస్ట్రాయింగ్ కాబట్టి గొప్ప యొక్క సంపాదన అంతా నాశనం అయిపోతుంది అన్నవి నేను వచ్చే వారి నుంచి దీనిగా చూపించబోతున్నా పట్టణ గ్రంథము అధ్యాయము పదమూడవ వచనంలో పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంలో అంతటా ఇప్పటి నుండి ఎప్పటి నుండి అంటే శ్రమలన్నీ ముగించినాక చచ్చిపోయిన అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు ఉపజనం గురించి మాట్లాడుతుంది వాక్యము ధన్యులని వ్రాయమని పరులకు నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు చూడండి ఆశ్చర్యం ఉంది కదా వాళ్ళందరూ ప్రయాసపడ్డ ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు విశ్రాంతిని పొందుకుంటున్నారు అన్నట్టు ఆశ్చర్యం మన సార్ వచనం అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యుల నివరాయమని పరలోక నుండి ఒక స్వరం చెప్పక పెట్టింది నిజమే వారు తమ ప్రయాసంలో మాని విశ్రాంతి పొందుతారు వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు కాబట్టి వాళ్ళు ఇక మీదట విశ్రాంతి పొందుతారు ఎందుకు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జండారా నా యుద్ధకిరని నేను మీకు విశ్రాంతినిస్తాను నా కాడి సులువైంది నా భారము తేలికైంది అది సేవ ఆ క్రియలే అక్కడ వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు ఆయన బారము ఆయన కాడిని మోసి సేవ చేస్తావో అవే నీ వెంట వస్తాయి ఇంకా ఏ పనులు కూడా నీ వెంట రావు అని విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఈ మృగములన్నీ నరకంలో పడవేయబడతాయి అని ప్రకటన అధ్యాయం అంటే చివరి అధ్యాయానికి వచ్చేప్పుడు చూస్తాం పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచనంలో ఉంది ఆ మృగము ఆ అబద్ధ ప్రవక్త ఇద్దరు అంటే కొళ్లు సర్పములు అన్ని అందులో పడవే పడతాయి నరకంలో దాని తర్వాత ఇరవై అధ్యయ వచ అధ్యాయంలో పదవచనంలో మనం ఏం చేస్తున్నామంటే మోసగించిన ఈ యొక్క అపవాది అయిన సైతానుడు చూడండి సరే ఇరవై వచనం ఇరవై అధ్యయం ప్రటం గంధము ఇరవై అధ్యాయం పదవచనం వారిని మోసపరిచిన అగ్ని గంధకముల గుండంలో అగ్ని కంధకములు గల గుండంలో పడవేబడేను అచ్చట ఆ క్రూర మృగమును ఉన్నారు అంటే ఈ మూడు సైతాను క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఆ అగ్నికుండంలో పడవే పడతారు వారు యుగ యుగమును రాత్రి మగళ్ళు బాధింపబడతారు ఎందుకంటే మీరు ఒకప్పుడు గొప్ప కాబట్టి సైతాను మరి ముఖ్యంగా వాడు ఆద్యకాండం మొదలుకొని ఈరోజు వారు ఎంతమందిని బాధించిండి వాడు కాబట్టి దానికి తగిన ప్రతిఫలము యుగ యుగములు వాడు బాధింపబడతాడు సైతానికి శిక్ష అన్నట్టు వాడు అది మనల్ని ఇంకా చెమలగుండ పెడుతున్నారు కాబట్టి వాడు దీవారాత్రంలో మన సహోదరుని శ్రమ పెట్టిండు కాబట్టి యుగ యుగంలో వాడు కూడా శ్రమ గుండా పోక తప్పదు అన్న విషయం మనం అక్కడ ఉన్నాం కాబట్టి మనుష్య మాంసము పక్షి మాంసము పశువు మాంసము చేప మాంసం వీటన్నిటికి సంబంధించినవి మనం చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఈ నాలుగు గుంపులు నాలుగు స్థలాలలోనే ఉండిపోతాయి చివరికి అది అనేక పర్యాలు నేను చూపిస్తూ ఉంటున్న గ్రంథము ఇరవై అధ్యాయంలో పది పదమూడు వర్షాలు ఏమంటుండే వీటిని ముద్రించకూడదు ఈ యొక్క ప్రవచన పుస్తకాలన్నీ ప్రవచనాలన్నీ ముద్రించద్దు ఇవి ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఎవరన్నా దీన్ని ధ్యానించచ్చు పదకొండవ ఏం చేస్తామంటే అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము అపవిత్రంగా అపవిత్రగానే ఉండనిమ్ము నీతిమంతుడు నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఉండనిమ్ము ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను వాణి వాణి క్రియలు చెప్పినా వాణి వాణి క్రియలు చెప్పినా వారికి బహుమానం ఇచ్చేది అంటున్నాడు కాబట్టి ఆయన బహుమానం ఇది ఏడవ బోధకు సంబంధించిన బోధైది నేనే ఆల్ఫాయో ఒమేగాయో మొదట ఉన్న వాళ్ళను చివరికి ఉండేవాడిని ఆయన ఈ నాలుగు గుంపుల గురించి ఏమైనా మాట్లాడుతుంది ఇంతక ఇచ్చినట్లు కొన్ని లక్షణ పత్రిక పదిహేను పద్ధతి ముప్పై వచనంలో ఈ ఖచ్చితంగా నాలుగు గుంపులు చివరి వరకు ఉంటాయి అని చెప్తున్నాడు వీటికి సంబంధించి నేను వచ్చే వరకు చూపించేస్తే వచ్చే ఇది ముగించేస్తాను ముగించి పద్నాలుగవ దాన్ని మనం ఆరంభించుకుంటాం ఇక్కడ ఖచ్చితంగా రెండోది విష విస్తీకరించబడ్డాయి మొదటిది ఏంటంటే నీతిమంతులు రెండవది పరిశుద్ధులు పరిశుద్ధులకి నీతిమంతులకు కూడా తేడా ఉంది అని బైబిల్ చెప్తుంది అన్నట్టు కాబట్టి నీతి మంతుడు పరిశుద్ధంగా మారాల ఈ వాక్యం ప్రకారంగా పరిశుద్ధుడు అంటే లక్ష మంది సాదృశ్యం నీతి గొప్ప జనానికి సాదృశ్యము అన్యాయం చేసేవాడు ఎవరు అపవిత్రంగా జీవించేవాడేవాడు అన్యాయం చేసేవాడు వాడు మొదటి నుంచి తేళ్లకు సాదృశ్యము అపవిత్రంగా జీవించే వాళ్ళు సర్పంలో కానీ రివర్స్ అవుతుంటాయి అపవిత్రంగా జీవించే వాళ్ళు అన్యాయంగా జీవించే వాళ్ళు కొన్నిసార్లు అన్యంగా జీవించే వాళ్ళు తేళ్లైతే అపవిత్రంగా జీవించే వాళ్ళు సర్పంలవుతారు ఎందుకంటే వాళ్ళకి ఏకాభిప్రాయం ఉంది వన్ మైండ్ ఉంది కాబట్టి ఇటు అటు ఇటు అటు పోతుంటాయి అన్నటి రెండు గుంపులు కానీ దేవుడు మనల్ని పరిశుద్ధ జనాంగా తయారు చేసుకోవడానికి గొప్ప లక్ష మంది పరిశుద్ధులు మొదటి ప్రథమ ఫలం అంటాం వీరిని రోమి రాష్ట్ర పత్రిక పదకొండు అధ్యాయ మొదటి అంటే లేక ప్రథమ ఫలమే పరిశుద్ధమైంది అంటాడు ప్రథమ ఫలమే పరిశుద్ధమైంది అంటాడు మీరు తర్వాత చదువుకోండి నేను వచ్చేవడం మరి ధీర్ఘంగా చూపిస్తాను వీటిని అటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధ తండ్రి మీకు వందాలనైనా పదమూడు అది నిమిషం చివరి బాగానికి మేము వచ్చినాం అవును ప్రభా ఈ నాలుగు గుంపులు ఏ రీతిగా ఉన్నాయని అది మీరు చూపిస్తున్నారు పటగంధంలోని నాలుగు గుంపులనైనా లక్షా నలభై మంది గుంపులు మీరు మమ్మల్ని ఏర్పరచుకొని ముద్రించుకున్నారు సర్పంలోకి తేళ్ళకి ముద్రలు లేవు గొప్ప జనము ముద్రలు పొందుకోవడం కొరకు ప్రయాసపడతారు ప్రభా చివరి కాలంలో అవి మేము చెప్పడం వలన కాబట్టి మేము ధైర్యంగా చెప్పాలా మాకు ఎటువంటి కష్టాలున్నా మా వ్యక్తిగత జీవితంలో శ్రమలున్నాన్నిటిని మేము మీ మీద మోపి భారంగా మేము ముందు పోయి అనేకులకి గొప్ప జనంకి అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనక ఆమెన్ అందరికీ ప్రెసిడెంట్ ప్రేజర్ రా అన్నరేలే రెడ సిస్టర్స్ కంటే ప్రెజర్ రెడ అక్క ప్రెజర్ రెడ